కీర్త నాలుగు వందల పది హరి అరసి నీకు శరణనేయదా నేను నే మాటాడినం అది నీ ఘననామాంకితమేం అదివో సకల శబ్దాక్షుడవని నిన్ను పొదలి చదువులు పొగడీ గానం ఎవ్వరి పొడగని ఎక్కడ అది నీ రూపే నివ్వదీర ఇదిం నిన్ను విశ్వరూపుండు ఎవ్వలనని శృతులంచీగాన భావన ఇదిం నీ బ్రహ్మాత్మకమే శ్రీవేంకటేశం నా చింత ఇదే అవలనిను సర్వాంతర్యామిని దేవశాస్త్రములు తెలిప